ప్రవచనం యుగ సమాప్తిలో ఏం జరుగుతుంది సంతతి వారి మీదను ఎరసలేము నివాసను కరుణను అందించు విజ్ఞాపన చేయ ఆత్మను నేను వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రిని విషయమై ఒకడు ప్రలపించినట్లు అతని విషయమై దుఃఖించు ప్ర ఎప్పుడు జరిగింది ఫస్ట్ ఆయన సిలో మీద శిలో మరణానికి సంబంధించింది దేవరీతిగా చెప్పాలంటే కానీ ఇది యువ సమాప్తిలో గొప్ప జనం సంబంధించిన వాక్యం ఇది ఎవరికి బయలుపరచబడలేదు నాకు తెలుసు ఎందుకంటే ఎన్ని కామెంటరీస్ నేను చదివిన పుస్తకాలు దీన్ని అర్థం చేసుకుని ఎందుకంటే ప్రపంచంలో గత మూడు సంవత్సరాల నుంచి రాయబడ్డ పుస్తకాలు అవి కామెంట్రీస్ అంటే మాథ్యూ హెన్రీ కామెంటరీ జామియన్ ఫాస్ బ్రౌన్ కామెంటరీ అట్లా రకరకాల కామెంటరీస్ ఉన్నాయి డేవిడ్ గుజీక్ ఇట్లా రకరకాల పెద్ద పెద్ద కామ్యూటరీస్ ఉన్నాయి ప్రపంచంలో వాళ్ళు చదువుతారు ఆ బైబుల్ కాలేజీలలో వెనకడికి చాలా టైం ఉండే ఇప్పుడు లేదు టైం అవన్నీ తీవ్రంగా ఎంత పుస్తకాలు వేసుకొని చదువుతుంటే ఆసక్తి ఉండే కానీ సరే దేవుడు ఎందుకు అక్కడ నుంచి బడి తీసుకొచ్చిన విషయం మనం అర్థం చేసుకున్నాం అక్కడ లేవు ఆ కామ్యూటరీస్ ఆ సత్యాలు లేవు వాళ్ళ కాలం వరకు అంతే పరిమితి కానీ యువ సమాప్తలు ఇవి కాబట్టి మనం చూడగలం దాని విషయంలో కూడా జరిగింది ధాన్యాలకి ఒక పరిమితి అంతే ఆ దర్శనాలు చూపించిండు కానీ చివరికి జరిగే ఆ ఆ దర్శనము యుగస్ భవిష్యత్తులో ఎట్టుంటే రాజ్యాలు అని చెప్పిండు కాని భవిష్యత్తులో ఇట్లాంటి రాజ్యాలు చెప్పిండు ఆ దర్శనానికి సంబంధించిన అర్థం కానీ ఆ రాజ్యాలు ఏవి చెప్పలే కానీ మనకు చూపించిండు దేవుడు ఆ రాజ్యాల గురించి మనం ఒకసారి ధ్యానించడం భవిష్యత్తులో మరోసారి కూడా ధ్యానిస్తాం ఎందుకంటే త్వరగా మనం మాలకి గ్రంథం ముగించడం అంటే ధాన్యాలు ఇవన్నీ ధ్యానించక తప్పదు మనం ఇంకా వాటికంటే మనకి వేరే వాక్యాలు ఏమి లేవు అవే ప్రొవెషనల్ అసలు వాటిని మనం దీర్ఘంగా ధ్యానిస్తూ ఉంటాం యుగ సమాధి కోసం పట్టు కాబట్టి ఇది ఆరంభమైనది ఎప్పుడంటే మన ప్రభు శిల మీద ఉన్నప్పుడు ఆరంభమైంది కానీ జకర్య ఒక ప్రవక్త మన ప్రభుకి ప్రతినిధి లాగా ఉండి మాట్లాడుతున్నాడు వాటిని కానీ జకర్యాని పొడవలేదు ఎవరు జగర్యని పొడిచినట్లు జగర్య నన్ను పొడిచినట్లు ఎవరు అందరు చూస్తారని ఆయన చెప్పుకుంటున్నాడు ఇది మన ప్రభుకి సంబంధించిన చూసి అందరు నమ్ముకుంటారు కానీ ఒక దశలో కరెక్టే ఎందుకంటే చూడండి వ్యూహాను పత్రిక యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయం యుహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటి చూడండి కాబట్టిక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం ఈ వాక్యంలో మీకు వీటన్నిటిని చూపించేవాడు అయినా ఆయనని చూడడం కూడా ఆయననే నీకు బయలుపరచాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు గుడ్డివాడు ఎట్లా చూపు పొందగలుగుతాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు నువ్వు చూస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు గుడ్డివాడిలా ఉన్నావు కానీ నీకు గుడ్డితనం నుంచి చూపిచ్చినవాడు ఆయనని అప్పుడే నువ్వు ఆయన చూడగలవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన పొడిచేవాళ్ళని ఎప్పుడు చూస్తారు ఈ వాక్యాన్ని మనం అర్థం చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్న విషయం ఏంది గుడ్డివాడు ఎప్పుడు ఆయనని చూడగలడు నేను ఆయన ఎవరని గ్రహించగలనంటున్నాడు గుడివాడు పుట్టుగా గుడ్డివాడు అంటున్నాడు నువ్వు ఎవరు అనేసి ఎట్లా గ్రహించాలని ఎవరు తెలియదు నేను పాపం గుడివాడు కానీ నేనే ఆయనను అన్నప్పుడు ఎట్లా గ్రహించగలిగింది ఆయన చూడండి సార్ మళ్ళీ సార్ ఆ వాక్యం దాని తర్వాత ముప్పై ముప్పై ఆరులో అందుకు వాడు ప్రవ్వా నేను ఆయన ఎందు విశ్వాసం విశ్వాసం ఉంచినకు ఆయన ఎవడు అని అడగగా అంటే ఆ గుడ్డివాడికి తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూడలేదు ఏం విషయాలు కాబట్టి వాడిని తెలియదు చదవలేదు చదవలేదు కదా గుడ్డివాడు ఎవడని తెలియదు ఆయన కాబట్టి కాని ఎప్పుడైతే ఆయన అన్నాడు ఎవరు యేసు నీవు ఆయనను చూచుచున్నావు గుడివార్ ఎట్లా చూస్తున్నాడు చెప్పండి ఆయన గుడ్డివాడే కదా పుట్టుక తను గుడ్డివాడు ఆయనను చూడడానికి ఆయన ఎవరు అని అడుగుతున్నాడు గుడ్డివాడు కానీ ప్రభుంటుండు ఇప్పుడు నువ్వు ఆయన చూస్తున్నావు అన్నాడు ఎట్లా చూస్తాడు చెప్పండి మీకు అర్థమవుతుందా వాక్యం ఆయన చూడడానికి ఆయన ఎవరు అని అడుగుతున్నాడు గుడ్డివాడు కానీ చూపు లేదు కాని ప్రభుత్వం ఇప్పుడు నువ్వు ఆయనను అంటే ఆయన గుడ్డితనంలో చూస్తుండక ఆత్మలో చూస్తుండ ఈ విషయం అర్థం చేసుకోండి అబ్రామ్ కూడా ప్రభుని కల్ది ఆ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు దేవుడు పిలిచినప్పుడు ఆయన స్వరం వీని బయటకు వచ్చిండు కళ్ళు తను చూసొచ్చిండా విశ్వాసంతో బయటకు వచ్చిండు కదా అదే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుండు ఆయన చూసి ఆయన పొడిచిన వాళ్ళు అందరు చూసి ఏడుస్తారని చెప్తుండు భయంకరమైన ఏమంటాడు ప్రలాపం భయంకరమైన ప్రలాపం యుగ సమాప్తిలో ప్రలాపం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఇక్కడ కాని ఎందుకు ప్రలాపిస్తారు ఆయనను పొడిచిన వాళ్ళు ప్రలాపిస్తారని ఉంది ప్రతి ఒక్కరు ప్రలాపిస్తారు ప్రతి ప్రతి వాడు ఆయన చేసి ప్రాపిస్తారు అన్నాడు కానీ ఇది ప్రపంచమంతట ఇసల్ పదాలు ఆయన ధృవీకరించు కానీ యుగ సమాప్తిలో ఆయనని గ్రహిస్తారు అప్పులు ఏడుస్తారు అనవసరంగా మేము రక్షకుని చంపినాం కదా అనేసి అప్పుడు ఏడిసి ఆయనని స్వీకరిస్తారు అనేసి ఒక చెప్తారు రోజు ప్రపంచం కానీ దానికి సంబంధించిన గానే కాదు ఓ రీతి కాదు మంచిదే వాక్యం ఆ రీతిగా జరిగితే మంచిదే ఇస్రాల్ కూడా ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు కదా అందరు పాపం చేసిన వాళ్లే ఏ లేదు కాబట్టి అందరి కోరికైనా ప్రభు అందరి కోరికైనా మరణించండు ఇసల్ పేదనే కాదు యూదుర్ గ్రీసు దేశ అందరు పాపం చేసిన వాళ్ళే అందరి కోరికైనా మరణించండు కాబట్టి అందరికీ రక్షణ ఆయన ఉచితంగా ఇవ్వగలడు ఒకవేళ ఆ ప్రవచనం ఆ రీతిగా అయితే చాలా మంచిదే ఇస్సల్ రక్షణలోకి వస్తారు కానీ ఇది ప్రతి ప్రపంచమంతట అని చెప్పబడుతుంది మరోసారి చూడండి కాబట్టి దావిది సంతతి అన్నప్పుడు యూదా గోత్రం ఎరుసలేము సంతతి ఎరుసలేము నివాసులు అంటే ఆ పది గోత్రాలు కాబట్టి 12 గోత్రాలు ఎవరీతిగా అర్థం తీసుకోవాలి పన్నెండు అంటే సంపూర్తి అని అర్థం లేక సంపూర్ణమైంది అని అర్థం లేక సమస్తము అని కూడా అర్థం బైబుల్లో పన్నెండు అంటే సమస్తం అన్నట్టు అందుకే పన్నెండు పన్నెండు కనిపిస్తుంటాయి బైబుల్ అన్ని పన్నెండు గోత్రాలు పన్నెండు శిష్యులు కాబట్టి పన్నెండు అనేది సమాప్తం సంపూర్తి అని అర్థం కాబట్టి పన్నెండు అంటే కూడా ప్రపంచమంతా అని కూడా అర్థం ప్రపంచమంతటికి అని కూడా అర్థం పన్నెండు అంటే కాబట్టి దావిద సంతతి వారిను ఎరుసలము నివాసులు అందరికను కరణను అందించు ఆత్మను విజ్ఞాపన చెయ్యి ఆత్మను నేను కుమరింపగా వారు వారు తాము పొడిచిన కాబట్టి ఎవరు పొడిచింద్రు దావిదీ సంతతి వారు పొడిచిండ్రా ఆయనని చెప్పండి ఎవరు పొడిచిరే నేని రోమిలు కదా పొడిచింది రోమిలే రోమిలే పట్టుకు శతాధిపతి వాళ్ళందరూ రోమిలే కొర్నేలి వాళ్ళంతా రోమిలు కొర్నేలి కాదు ఆయన పేరేంది పిలాతు పిలాతు రోమియుడే వాళ్ళంతా రోమిలే కాబట్టి ఆ రోమియ సైనికులు అతన్ని బంధించుకొని పోయినరు వాళ్ళే చిత్రవర్త చేసినరు వాళ్ళే అతన్ని చంపినారు కదా మళ్ళీ వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు నీకు వీళ్ళు ఎవరు పొడిచిరేనని పొడవలేదు కదా కారణమైనరు అంతే యాచకులు కారణమైనారు ఆయనని చంపించడానికి కారణమైనరు కానీ ఆయన బంధించింది ఎవరు రోమిలే రోమా సైన్యం ఆయనని సెలివేసింది కూడా రోమా సైనికులే ఎక్కడ కూడా మనకి ఇస్రాయల్ ప్రజలు కనిపించారు ఓ రీతికి చెప్పాలంటే వాళ్ళ మీద మనం నేరం మోపుతున్నాం అనుకోదు వాళ్ళు అట్టనే చెప్తారు మా మీద మీరు నేరం మోపుతుంది అంటారు ఈ రోజు మేము ఎక్కడ చంపలేదు సరే మా దగ్గర ఈ అజకులేమో దాన్ని ప్రోత్సహించారు కానీ చంపింది మటుకు శారీరకంగా వాళ్లే రోమా సైనికులే పిలాతో తీర్పు మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకుని అన్నారు చిత్రవర్త చేసుకుంటా సైనికులే సిలివేశారు మేకులు కొట్టింది కూడా వాళ్లే పక్కన బల్లెపుడిచింది కూడా వాళ్లే అంతా వాళ్ళు చేశారు కదా మళ్ళీ ఇసె ఎక్కడైనా ఉన్నారు కానీ ఈ వాక్యం ఏమంటుంది తాను పొడిచిన వాళ్ళు తనని చూస్తారంటే రోమిలే కదా పొడిచింది మళ్ళీ వాళ్ళు కదా పశ్చాత్త పడాల్సింది ఈ వాక్యం దేనికి సంబంధించింది మీకు అర్థమవుతుంది కదా చెప్పేది నేను కాబట్టి ఇది ప్రకృతి సహజంగా ఇసల్ ఫైలాకు కాదు ఇది ప్రకృతి సహజంగా ప్రపంచం ఉన్న ఇసల్ సంబంధించింది ఎందుకంటే దావిదు వంశస్థులు ఎవరైనా పొడవలే పన్నెండు గోత్రికులు ఎవరైనా పొడవలే పొడిచింది అన్యులు రోమిలు అన్యులు అప్పుడు ప్రభుని స్వీకరించని వాళ్ళు ఇస్రాయల్ దేశానికి కబ్జా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని రాజమెతున్నారు ఆ రోజు మన ప్రభు పుట్టే టైంకి ప్రపంచాన్ని సగం ఎక్కువనే సగం కంటే ఎక్కువనే ప్రపంచాన్ని వాళ్ళు రాజమెారు అలెగ్జాండర్ కాలం నుంచి చూస్తాం కదా మీకు అలెగ్జాండర్ రాజు గురించి తెలుసు చరిత్రలో అలెగ్జాండర్ రాజు గ్రీసు దేశస్తుడు ప్రపంచాన్ని జయించినవాడు పర్షియా దేశాన్ని తార్మార్ చేసినాడు మొత్తం అటువంటి గొప్ప రాజు అయినా ఇండియాకు వచ్చి ఓడిపోతాడు చరిత్రలో ఇండియా మీద గెలవలేకపోతాడు ఆయన దాని తర్వాత తిరిగి వెళ్ళిపోయాక చనిపోతాడు యవ్వన దశలో చనిపోతాడు ఆయన అలెగాండర్ దగ్గర దగ్గర సంవత్సరాల ముందే ప్రపంచాన్ని అంతా గడగడానికి ఇష్టవాడు ఆయన ముగ్గురు సైన్యాధిపతులు మూడు రాజ్యాలుగా విభజించుకుంటారు గ్రీస్ దేశాన్ని దాని గ్రంథంలో ఉంది ప్రవచనం ఈ అలెగ్జాండర్ వాడు పుట్టాడు ఆయన చనిపోయాక ఆయన సైన్యాధిపతులు ముగ్గురు ఆ దేశాన్ని మూడు దేశాలుగా విభజించుకుంటారు చేసుకుని దానికి రాజులైతారు దాని తర్వాత వాళ్ళందరూ నిర్మూలించబడినాక అది అందులో నుంచి ఇంకొక కొత్త రాజ్యం వస్తుంది అదే రోమా కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చింది సామ్రాజ్యం చరిత్రలో ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం కఠినంగా కనిపిస్తూ ఉంటది చివరికి వచ్చేటప్పటికి రోమిన్ బహు అంత కఠినంగా పరిపాలించిన వాళ్ళలో ఎవరు లేరు మనం చూసినా ఒక రోజు అశ్వరులే చాలా కఠినంగా సింహంల మీద వాళ్ళు సవారం చేసిన వాళ్ళు నిర్తానికి పోతే సింహాల మీద వాళ్ళు సవాలు చేసేరు అటువంటి చరిత్రలు ఎక్కడ వినము ఇక విదట కూడా ఎప్పుడు వినము అంత కఠినంగా వాళ్ళు పరిపరిపాలించడం వాళ్ళు ఆశ్వర్యులు నిబ నిజరకు వాళ్ళు సింహాలని సింహాలను బంధించి పెట్టుకున్నారు మనుషుల్ని శిక్షించాలా అంటే సింహంలో గుహల బోనలా బారు మనుషులని దానిని బడేస్తారు కదా నెప్పుగ కాలమే కదా అంత భయంకరంగా వాళ్ళు మనుషుల్ని కఠినంగా శిక్షించజులు కానీ అందరికంటే కఠినంగా న్ని పరిపాలించింది రోమీలే చాలా భయంకరంగా వాళ్ళు పరిపాలించారు వాళ్ళు మన ప్రభుని కొట్టినప్పుడు కొరడానికి చాలా భయంకరంగా కొడతారు వాళ్ళ వింత వింత రకమైన ఆయుధాలు ఉంటాయి మనుషులని చిత్రవద చేసే ఆయుధాలు చరిత్రలో ఎక్కడ చూడము కొట్టి చంపడం మనుషులని శిల మీద వాళ్ళ కళ మీద చూస్తాం మనం వాళ్ళు పొడిచి కానీ ఇసలు ఫైలు ఎవరు కానీ వాక్యం చెప్తుంది వాళ్ళు చూస్తారని తాను పొడిసిన వాళ్ళందరు చూస్తారంటే ఇసలిపాయలు కాదు కదా కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది ఇసల్ఫలకు సంబంధించింది కాదు శారీరకంగా లేక రోమా రాజ్యానికి సంబంధించింది కానీ కాదు ఇది ప్రపంచానికి సంబంధించింది ప్రపంచంలోని క్రైస్తులకు సంబంధించింది వాక్యం మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఒకసారి ప్రకటన గ్రంథము మొదటది ఏడవ వచనం గ్రంథం ఇదిగో ఆయన మేఘారుడై వచ్చిచున్నాడు ప్రతి నేత్రమును ఆయనను చూచును తర్వాత ఆయనను పొడిచిన వారును చూచెదరు పూజలు అందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు ఆమెన్ కాబట్టి ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంటే మనం ఇప్పుడు మన డౌట్ పడడానికి వీలేదు ఎవరు ఆయనని పొడుస్తారు ఆయనను పొడిచిన వాళ్ళు ఎవరు ఇప్పుడని చెప్పండి అన్నిలే కదా ప్రకృతి సైనా చూస్తే అన్నిలే కదా ఇప్పుడు చూడండి హెబ్రిల్ ఆరవ అధ్యాయము నాలుగు ఆరు వసనాలలో ఏముందో చూడండి హెబ్రిల్ రాసిన ఆరవ అధ్యాయము నాలుగు ఆరు చదువు ఒకసారి వెలిగింపబడి పర్లోక సంబంధమైన వరములను రుచిచుచ్చి పరశురాత్మల పారివారై దేవుని దివ్యవాక్యమును రాఘ రాబువు యుగ సంబంధమైన శక్తుల ప్రభావంను అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలవ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొంద పొందినట్లు అటు వారిని మరల నూతన పరుచుట అసాధ్యము కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆయన పొడిచిన వాళ్ళు ఎవరు ఒక చిన్న గుంపు ఒక కేవలం ఒక గుంపు కాదు ప్రపంచమంతటా ఒక గుంపు ప్రపంచమంతటా బయలుదేరే ఒక గుంపు వాళ్ళందరూ ఆయనని చూస్తారంట ఆయనని తిరిగి పొడిచిన వాళ్ళు ఎవరు తిరిగి సెలవు వాళ్ళు ఎవరు అని ఇక్కడ ఉంది వాక్యం ఇది ఆత్మీయంగా అయింది చూడండి ఆయన నిజంగా సెలవు ఎవరు అంటే రోమిలు కాదు ఎవరు సెలవేసారు అనేది ఇక్కడ ఉంది అంటే తిరిగి సిలివేస్తున్నారు ఆయన మళ్ళా తిరిగి మన మరణించాడు ఈ విషయం ఎప్పుడే మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన ఆయన ఎట్టి ప్రశ్న మళ్ళీ తిరిగి మరణించాడు మనకొరు నువ్వు పాపంలో ఉంటే నువ్వు మరణించాల్సింది అంతే ఎందుకంటే ఆయన ఒకేసారి తరతరంలో వరకు పుట్టబో వారి వరకు కూడా వారి పాపల గురించి ఆయన శిల మీద మరణం పొందింది ఆయన మళ్ళా తిరిగి మరణం పొందడం లేదు అది వేస్ట్ అన్నట్టు ఒకసారి పొందింది కాబట్టి అది సంపూర్ణం అయిపోయింది సమాప్తం అంతే ఆయన చెప్పింది శిలవ మీద మళ్ళీ తిరిగి ఆయన మీద మరణం పొందాడు కానీ ఆయన తిరిగి మరణ శిలువ ఆయన శిలువకి శిలవ మరణానికి అప్పగించే వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఉంది కదా ఎపి రాష్ట్ర పత్రికలో ాహటంగా కాబట్టి ఎవరు తెలివ వేస్తారు దేవుణ్ణి ఆయనని మళ్ళా తెలివ వేసేవాళ్ళు ఎవరంటే తప్పిపోయిన వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు అంటే ఏంది మార్గము నేనే మార్గము నేనే సత్యం జీవం అన్నాడు ఆ మార్గము సత్యము జీవంలో ఉన్నవాడు తప్పిపోయినవాడు అంటే ఆ మార్గాన్ని విడిచిపెట్టినవాడు ఆయన తిరిగి సిల్వేస్తుండు అని అర్థం ఉపమాన రీతి కదా అర్థం అంటే ఇప్పుడు ఆయన తిరిగి మరలా మరణించాడు ఆయన ఆల్రెడీ వన్స్ అండ్ ఫర్ ఆల్ మరణించిండు ఎప్పటికీ ఇంకా పుట్టబోవాళ్ళ పాపంలో నిమిత్తమై కానీ తప్పిపోయినవాడు ఆయన తిరిగి మరణ సిల్వ టగిస్తుండు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తుంది ఎవడు తప్పిపోయినవాడు ఇక్కడ ఉంది ఎవడు వాడు తప్పిపోయినవాడు అంటే ఆయనను అవమానపరచేవాడు ఆయనని అవమానపరిచేవాడు తప్పిపోయినవాడు అంటే ఆయన అవమానం పొందుతాడా ఆయన అవమానం పొందాడు అది అయిపోయింది ఆయన ఆయన జీవితంలో అవమానం పొందే కాలం అయిపోయింది ఇప్పుడైనా సమస్త సృష్టి మీద తిరిగి తన అధికారాన్ని సంపాదించుకున్నది ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలు చూస్తాం ఆయన తిరిగి సృష్టి మీద అధికారాన్ని సంపాదించుకున్న తన మరణ భూస్థాపన పునర్దానం తర్వాత ఈ సృష్టి మీద ఎందుకంటే ఇప్పుడు సింహంలు లేవు సింహాసనంలు లేవు ఒకటే సింహాసనం ఎవరికైనా కానీ ఒకటే సింహాసనం కనిపిస్తుంది తండ్రి కుమారుడు పరసాత్మ సెపరేట్ సింహాసనాలు కనిపించావు ఒకటే సింహాసనం కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి సమస్త సృష్టి మీద తిరిగి తన అధికారాన్ని పొందుకున్నడం వాక్యం పరసు కాబట్టి ఆయన మళ్ళా కిందికి దిగి రావడం మళ్ళా తిరిగి సిలువ అనుభవం పొందడు అయిపోయింది అది విధానం కాబట్టి తప్పిపోయిన వాడు వాడు సెలవు అనుభవం అందుకే ఎవడి సిలువ వాడు మోసం బొమ్మ అని కానీ మనము ఆయన సిలవ నీళ్ళలో బ్రతకాలి కదా ఎవడి శిలువని వాడే మోసుకుంటూ ఈ లోకంలో పోవాలన్నాడంటే నీ శ్రమ నీదే నీ భారం నీదే నీకు అప్పగించబడ్డ సేవ జీవితం నీదే అనేది అర్థం అది అది భారం గురింది అది సులువైంది తేలికైందని చెప్పి ఎందుకంటే అది ఆయన కాడి కాబట్టి కాబట్టి వీళ్ళు మటుకు ఆయన బాహటంగా తిరిగి చెలివేస్తున్నారు అంటే వీళ్ళంతా అవిశ్వాసంలో ఉన్న తిరిగి సెలివేయడం అంటే అవిశ్వాసులు సత్యం సగం అబద్దంలో ఉండే ఆయనని తిరిగి చెలివేస్తున్నారు అన్నట్టు ఉపమాన రీతిగా చెప్పాలంటే కానీ ఆయన మళ్ళా తిరిగి మరణించిన అవసరం లేదు కాబట్టి ఎవడి శిలువ వాడే మోసుకుంటాడు చివరి గొప్ప జనం అందరూ తిరిగి వాళ్ళ సిలువలు మోసుకుంటారు వాళ్ళందరూ మరణించక తప్పదు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఆయన పొలిచిన వాళ్ళందరూ తప్పకుండా ఎవరు వాళ్ళు ఆత్మీయంగా మారింది ఇది వాక్యం ఆత్మీయంగా అయిపోయింది కాబట్టి గొప్ప జనం అందరూ ఆయన ఈ రోజు సగం సత్యం సగం అబద్దంలో ఉండి ఆయన అవమానిస్తారు కానీ ఆయన ఎట్టి ఫస్ట్ అవమానం నొందాడు ఎందుకంటే అయిపోయింది ఆయన టైం నువ్వు పిచ్చెన్ అయ్యి ఆయన అవమానపరుస్తున్నావు కానీ ఆయన ఎట్టి పరిస్థితులు అవమానం పొందాలి ఎందుకంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు గజ గజ అదే వాక్యం ఇందాక చూసిన మనం భాగంలో కాబట్టి కొన్ని వాక్యాలు రాసుకున్నా కానీ మనకు అంత డీటెయిల్ గా టైం లేదు పదకొండవ వర్షంలో ఇది ఉంది ఇది దేనికి సంబంధించింది అనేది పదకొండవ వర్షంలో ఎట్లా ఉంటుంది ఆ ప్రలాపం అన్న విషయం చెప్పిస్తుండే భయంకరంగా ఏడుస్తారు మనుషులు భయంకరంగా ఎట్లేడుస్తారు ప్రపంచమంతట ప్రజలు ఎట్ల ఏడుస్తారు భయంకరంగా ఆ విషయం అర్థం చేసుకోండి మన ప్రభు మరణించాల్సింది పోయి మనమందరము మరణిస్తే ఎట్లుంటుంది యుగ సమాప్తిలో అది ప్రళయం అది భయంకరమైన ఏడుపు రోదన కాబట్టి గొప్ప జనం అందరూ సంబంధించిన వాక్యం ఇది ఎట్లుంటుంది పదకొండవ శాతం మెక్తోను లోయలో హదద్ అదొక స్థలం హదద్ అనేది ఒక స్థలం అంటే నేను ఎక్కడో రాసుకున్న జ్ఞాపకానికి వస్తున్నది స్థలం హద ద్రిమోను అంటే ద్రాక్ష పండ్లు అని ఎక్కడో రాసుకున్నది అంటే అదొక స్థలము ఆ స్థలంలో వెనకడికి అదొక అన్య దేవత గురించి వాళ్ళు ఎంతగానో ఏడ్చిండ్రంట చరిత్రలో ఒకటి ఉంది అవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్కడ నేను చూపించను చెప్పలేను కూడా గతంలో హత ద్రిమోను అనే ప్రాంతంలో అన్యులు వారి దేవతలను బట్టి ఏడ్చిండ్రంట ఈ క్రిస్మస్ పండగ సీజన్ లో తమ్మూసు దేవత గురించి ధ్యానిస్తే అప్పుడు అంటే మనం దాని గురించి దాని దాని ధ్యానించము దాని గురించి నేర్చుకున్నప్పుడు విషయాలు ఏందనేది ఆ దేవత తన కుమారుని బొగొట్టుకుని ఏడుస్తూ ఉంటది అయితే నువ్వు ఏడవకు నీ కుమారుని బ్రతికేనాడు అనేసి ఆ కుమారుని పేరున సలంన ఒక పచ్చని చెట్టును తీసుకొచ్చి నాటుతారు వాళ్ళు నాటి బాగా అలంకరించి వాళ్ళు కూడా దానికి సపోర్టుగా ఏడుస్తారు అన్నట్టు ఏడవద్దు ఏడవద్దని భుజగిస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ గతంలో జరి కథలు అవి వాటిని బట్టి అన్యులు ఎట్లా ఏడ్చిండ్రు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నారు అదే విధానంగా హద దిమోను హద్రిమోను అనేది ఒక స్థలం జేమ్స్టాంగ్ నంబర్స్ రాసుకుని అది ఎక్కడో పర్లేదు నేను అయితే అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ రాయబడించాడు మెగిద్దోను లోయలో హద్రిమోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినం నా బహుగా ప్రలాపము జరుగును హదద్రిమో ఏం జరిగిందంటే రెండు విషయాలు ఒకటేమో ఒక అన్య దేవత గురించి ఏడ్చిండ్రు వాళ్ళు ఆ దేవత దగ్గర ఏడుస్తారు అన్నట్టు అందరు మొత్తం వచ్చి ఏడుస్తా ఉంటారు అన్నట్టు అదొక విధానం తర్వాత హదద్రిమోని దగ్గర ఇస్రాయల్ దేశంలోని ఒక రాజు ఉంటాడు యోషియా రాజు మంచి ఇస్రాయల్ దేశంలో చాలా మంచి రాజు ఉంటాడు యోషియా అనేవాడు ఆయన యవన దశలో అక్కడ మరణిస్తాడు ఒక యుద్ధంలో ఎంతో భక్తి రాజు ఇస్రాయల్ దేశంలోని విగ్రహలన్నిటి తొలగి తొలగించేసి ఆ బలిపీటకు దయ్యాలకి కలిగిన బలిపీటలన్నీ కులగొట్టినవాడు మంచి రాజు ఎవ్వన దశలోనే రాజు అటువంటి మంచి రాజు ఎవ్వన కాలంలోనే మరణిస్తాడు యుద్ధంలో పోయి నేను కొన్ని సంవత్సరాల ఆ యోషియా రాజు గురించి ధ్యానిస్తేపుడు అసలు నాకు బాధ అనిపించింది అంత మంచి రాజు ఎందుకు మరణించాల్సి వచ్చింది కొన్నిసార్లు ఈ ప్రశ్నలకి మనకు జవాబు దొరకదు కాని కానిపెట్టుకుంటేనే మనం కాని ఆయన చూపించాడు వాక్యం పరంగా అంత మంచి రాజు బయలుదేవత ఆరాధన దేశమంతటా ఉంటే బయలుదేవత విగ్రహాలు బయలుదేవత బలిపీఠాలు ఉంటే ఈయన అన్నింటిని కులగొట్టించండి అన్ని తొలగించండి విగ్రహాలను అన్నింటిని పొడి చేసి పడేసి పొగలు చేసి దేవుని ఆరాధనని ఆరంభించినవాడు తిరిగి అంటే ఉజ్జీవాన్ని తీసుకొచ్చినవాడు ఆ రాజు అటువంటి రాజు యుద్ధాంగిపోవడం ఏంది అక్కడ చనిపోవడమేంది అతను చనిపోతే దేశమంతటా ఏడుస్తారు ప్రజలు ఆయన చనిపోయిన స్థలం పేరు కూడా హత ద్రిమోనే అదే స్థలంలో కాబట్టి యోసియా రాజు అక్కడ మరణించినప్పుడు ఇసల్బల్ అందరు అక్కడ అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా దాన్ని ఎందుకంటే జ్ఞాపకం చేస్తున్నాడు అనేసి మనం పదకొండవ వర్షంలో ఎందుకు దాని గురించి అంత ధీర్యంగా చెప్పిండు అనే విషయాన్ని మన ప్రభువు కూడా ఆ రీతిగా మరణించిండు జనం అంతా ఆయన మరణం ఆయన బాధని అనుభవించి శిల మీద మరణించినప్పుడు ఉన్న గొప్ప జనం అంతా ఏడుస్తా ఉన్నారు ఆయన వేదనను చూసి యుగ సమాప్తిలో కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకొని అందరూ ఏడుస్తూ సరే మీరు బాధపడరా నేనైతే ప్రభురాత్రి భోజనం ఎప్పుడున్నా గానీ నేను ఆ విషయం గురించి బాధపడతా ఉంటాను ఆయన నా పాపంలో నిమిత్తమే మరణించేసి బాధ ఉంటది కదా ప్రతి నేత్రము ఓ రీతిగా ఆత్మీయ దృష్టిలో చూస్తే చూస్తూ ప్రతి ఆదివారము మందిరంలో ఆ కలవరి శిలని చూస్తుందా లేదా ఆయన మరణాన్ని చూస్తుందా లేదా రెండు వేల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నేత్రం మనం చూస్తూనే ఉంది ఆత్మ చూస్తే ఈ వాక్యం అంటే నా దృష్టి నాకు అర్థం అవుతుంది బల్ల విర్చబడ్డప్పుడు అంతా నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకుంటలేవా నీ నేత్రం నీ ఆత్మీ నేత్రాలు చూస్తే నేను ఈ నేత్రం కాదు గుడ్డివాడు చూసిన కాదు ఇందాక గుడ్డివాడు తన హృదయంతో చూస్తున్నాడు కాబట్టి కూడా బల్ల విర్చినప్పుడల్లా ఆయన శిలో నా హృదయం జ్ఞాపకానికి వస్తా ఉంటుంది నేను ఒకసారి దర్శనం చూసినా కూడా ప్రార్థనలో ఎంతో ఒక రెండు మూడు గంటల సేపు ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఆయన దర్శనం చేసిన శిలమ శిలవ దర్శనం శిల మీద ఆయన భరిస్తున్న వేదన అంతా నేను చూసిన ఛాన్సేఫ్ దర్శనం ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడు దర్శనాలు ఎందుకంటే అవన్నీ బైబిల్లో ఉన్నాయి మీ వృద్ధులు మీ యవనలు దర్శనంలో చూసేద్దరు వృద్ధులు కళ్ళ గందరూ ఉంది వాక్యం అది ఖచ్చితంగా నెరవేరుతుంది మన కాలంలో నీ టైంలో నెరవేరాల నీ జీవితంలో నా ఇవన్నీ నెరవేరుతాయి మనం అన్ని చూస్తున్నాం ఈ దర్శనాలు ఎన్నెన్నో విధాలుగా మాట్లాడుతుంటారు దేవుడు కానీ ఈ రోజులలో మనకి వాక్య పరంగా ఎందుకంటే దర్శనాలు కనిపెట్టుకుంటే దీన్ని పక్కకు పెడుతున్నాం గంటలు గంట దర్శనాలు చూస్తున్నాము దర్శనం గురించి కనిపెట్టుకుంటున్నాం కానీ ఈ వాక్యం జానిస్తలే మనం అది మన బలహీనత కావద్దు కాబట్టి ఇంకా కొంతకాలానికి మనకి పుస్తకాలు ఉంటేనే ఉండవు కాబట్టి వీటిని మనం బాగా క్షుణ్ణంగా పరిశీలించి మనంటివి తెలుస్తాం మన హృదయంలో అది లేకున్నా మన హృదయంలో ఉంటాయి వాక్యాలు అవి మనం ముగించేస్తున్నాం కాబట్టి ఇది మన ప్రభుకి సంబంధించి వస్తాయి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను పదిహేడు వచనాలలో ప్రటం గద్దము ఆరో అధ్యాయము పదిహేను పదిహేడు వర్షాలు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రును కాబట్టి ఇది ఆరో ముద్ర విలుపబడేపుడు జరిగే విషయం అని మనము పన్నెండవ వర్షంలో చూస్తున్నాం ఇవన్నీ మత శువార్త ఎన్నో దీనిలో కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ విషయాలు ఆయన సింహాసనాశుడై అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం తీసుకుంటాం ఆయన సింహాసనాశినుడై ఉన్న వాణి యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను కాబట్టి సరే అది వచ్చెను వచ్చును వచ్చెను కాబట్టి ఎంతగా ఎప్పుడు వస్తుంది వచ్చేను అంటే ఆల్రెడీ వచ్చింది అంటే నువ్వు అట్లా అర్థం చేసుకులుతున్నావు ఈ వాక్యం ఆ దినం త్వరగా సమీపంగా ఉంది ఏ క్షణం నా తెలియదు మనకు అంటే బాగా అర్థం చేసుకునే ప్రయత్నించండి ఆయన హెచ్చరిస్తుండేంటే ఇంకా టైం లేదు ఇంకా టైం లేదు వీటికి మీరు త్వర మీ పని మీరు ముగించుకోండి మొత్తము ఈ భూ ఆయన రాజ్యాలు అయ్యే సమయానికి మనం సిద్ధపడుతున్నాము అని ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి ఆయనను పొడిచిన వాళ్ళని చూసి తమ రొమ్ము కొట్టుకుంటరు అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు మొదటది ఏమో ఏడో వర్షంలో ప్రతి నేత్రము ఆయనను చూచను ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు కాబట్టి భూజనులందరూ పొడిచిన వాళ్ళందరూ భూజనులు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇట్లా మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కాబట్టి భూజనులందరూ ఆయనను పొడిచిన వాళ్ళే ఆయన తిరిగి వచ్చినప్పుడు తన విశ్వాసాన్ని కనుగొంటాడా ఆయన పుట్టిన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించిన వాడు ఆయన విశ్వాసము మనుషుల్లో ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపం ఎందుకంటే పొడిచిన వాళ్ళు వీళ్ళంతా అవిశ్వాసమే పొడుచుట ఆయనలో ఆయనలో అవిశ్వాసం అనేది పొడవడం కాబట్టి వీళ్ళందరూ ఆయనను చూసి అరే మనం అనవసరంగా ఆయన అనుమానపడ్డమే అనేసి రొమ్మ కొట్టుకుంటారు రొమ్మ కొట్టుకుని ఎక్కడ పరిగెత్తారంట కొండ సదుల్లో పరిగెత్తారంట బం బండ బీట్లలో దాసుకో సముద్రంలో దూకుతానంట ఎవడు కాపాడలేడు ఆయన నుంచి ఎవడు నిన్ను కాపాడలేడు అర్థం చేసుకోండి కాపాడేవాడే నిన్ను కాపాడాడు ఒక దశలో ఆయన ఆయన నిన్ను కాపాడే సమయంలో నువ్వు ఆయన కాపు రాకపోతే నిన్ను ఎప్పటికీ కాపాడాడు ఆయన చాలా ఆశ్చర్యకరం కొన్నిసార్లు వాక్యం జానిస్తుంటే చాలా ఆశ్చర్యకరం ఉంటుంది ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలో ప్రభు ఆయనే కాపాడేవాడు ఆయన నుంచి తప్పించుకోనికి పరిగెత్తుతున్నావు యుగ సమాప్తిలో ఎందుకు అంటే నువ్వు ఆయనను అనుమానించినావు తిరిగి సెలివేస్తున్నావు కానీ ఆయన ఏం సెలవుయబడ్డాడు నువ్వు సెలవు అనుభవం నువ్వు మరణాన్ని రుచి ఎందుకంటే నువ్వు ఆయన మరణాన్ని తృణీకరించినావు కాబట్టి నువ్వు ఆయన మరణాన్ని రుచి ఈ వాక్యం జ్ఞాపనం చేసి సరే మనం ముగించుకుంటున్నావు వాక్యాన్ని జక్ర గ్రంథం పరణోద్యము చివరి భాగానికి వస్తున్నావు దేశ నివాసులు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రాలాపితురు అర్థం చేసుకుంటున్నారా ఇది ఒక్క గుంపుకు సంబంధించింది కాదు అందరూ భూజన్లు అందరూ ప్రపంచంలో అందరినీ మొదటి అధ్యాయం ఏడవ చూసిన ప్రాణ గ్రంథంలో ఇక్కడ ఏమంటుంది దేశ నివాసులు అందరూ కాబట్టి దేశం అన్నప్పుడు సాదృశ్యం ప్రపంచం అంతటా గొప్ప దేశ నివాసులందరూ ఏ కుటుంబకు ఆ కుటుంబముగా ప్రాపింతరు తర్వాత దావిత కుటుంబ కుటుంబకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను నాతాను కుటుంబకులు ప్రత్యేకంగాను వారి భార్యలో ప్రత్యేకంగాను లేవి కుటుంబకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను షిమ్ కుటుంబకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో అంటే బాధ తీసుకోండి తక్కిన వాళ్ళందరు వారిలో ప్రతి కుటుంబపు వారును ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రాపితురు మీరు ఎప్పుడన్నా అర్థ చేసుకున్నారు ఈ వాక్యం అలాగే ఎన్ని కుటుంబాలున్నాయి ప్రలాపించే కుటుంబాలు దావిద కుటుంబం ఉంది నాతాను కుటుంబం ఉంది షిన్ని కుటుంబం ఉంది లేవి కుటుంబం ఉంది వీళ్ళు ఎవరు వీళ్ళు పన్నెండు గోత్రాల పేర్లు ఉన్నాయి ఏమున్నాయి పన్నెండు గోత్రాల కుటుంబం లేవి గోత్రం ఒకటి ఉంది దావిద గోత్రం ఏంది యూధా గోత్రం కదా మళ్ళీ నాతాను గోత్రం ఏంది నాతాను ఎవరు ఇంతకి నేను అనుకుంటే బెన్యామీని గోత్రం నాతాను చెక్ చేసుకోవాలి ఇంటికి పోయినాక జే అది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఉంటే టక్కన కొడితే చూపిస్తుంది అది నాలుగు గోత్రాలే ఉన్నాయి అక్కడ అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు నాతాన అంటే నాతాను చాలా మంది ఉన్నారు బైబుల్లో దావిదుని హెచ్చరించిన వాడు కూడా నాతను ప్రవక్తనే దావిదు పాపం చేసినప్పుడు దావిదుని హెచ్చరించిన కూడా నాతను ప్రవక్తనే యోనాతాను సౌలు కొడుకు సౌలు కొడుకు కాదు ఆయన కాదు ఆయన రెండో సమయంలో ఐదు పదమూడు కరెక్టే కానీ దావిదు గురించి చెప్పబడింది దావిదు కుటుంబము ప్రత్యేకంగా నాతన కుటుంబము ప్రత్యేకంగా లేవి కుటుంబము ప్రత్యేకంగా దాని తర్వాత సిమి కుటుంబము ప్రత్యేకంగా తర్వాత తక్కినవారు అనుంది అంటే ఐదు ఉన్నాయంపులు మిగిలినవారు అంటే మిగిలినది అంటే శేషం చిన్న గుంపు అన్నట్టు ఐదు గుంపులున్నాయి అక్కడ వీళ్ళందరూ ప్రలాపిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపిస్తున్నారు అంటే రీతికి అర్థం చేసుకోవాలా అందరూ ప్రలాపిస్తున్నారు దేశమంతా ప్రలాపిస్తుంది భూజనులు ప్రలాపిస్తున్నారు ఆయనని పొడిసిన వాళ్ళు అందరూ అంటే ప్రతిరోజు ఆయన్ని పొడుస్తున్నారు ప్రతిరోజు మనం ఆయనని అనుమానిస్తున్నాం ఒకవేళ మనం ఆ రీతిగా మనం కూడా సెలవు వేసిన వాళ్ళనే కదా ఒకవేళ నువ్వు అనుమానిస్తున్నావు నీవు అవిశ్వాసం చేకూర్చుకుంటున్నావు కాబట్టి మనం ఆయన సెలవు ఇవ్వడానికి వెళ్లేదు ఆయన ఎట్టి పరిస్థితి శిలవ మరణం కొందడం అయిపోయింది ఆ అనుభవం రుచి చూసేసిండో యుగ యుగంలోకి పుట్టే వాళ్ళందరి గురించి ఆయన ఒకటేసారి తన ప్రాణాన్ని త్యాగం చేసిండు పుట్టబోయే వాళ్ళ పాపాలను ఆయన కాబట్టి ఆయన తిరిగి మరణించాడు అందుకే దీన్ని రీప్లే అంటాం అంటే గొప్ప జనం ఎందుకో తిరిగి మరణిస్తారంటే ఆయన మరణాన్ని ధృవీకరించారు కాబట్టి వాళ్ళ మరణించక తప్పదు ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపం చేస్తున్నాడు సరే ఎఫ్ఎస్ఎ రాష్టపత్రికలో ఒక వాక్యం చేసినాక మనం ముగించుకుందాం ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము పౌలు విషయాన్ని జ్ఞాపకం చేసుకు దళతి తర్వాత కదా ఎఫ్ఎస్ఎ రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము ఎవరు ఆయనని చూస్తారు కురిసిన వాళ్ళు ఎవరు అన్నది ఇక్కడ చివరికి చెప్పబడుతుంది పద్నాలుగో వర్షంలో ఈ హేతువు చేత భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబముగా పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యం చప్పున మీకు దయచేవలనని మీరు దేవుని సంపూర్ణతయందును పరిపూర్ణలైన వేరు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పును దాని పొడుగును లోతును ఎత్తును ఎంతో గ్రహించుకున్నకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు ప్రార్థించున్నాను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రెండు కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నాడు ఒకటి పర్లోక సంబంధమైన కుటుంబము రెండవది ఈ లోక సంబంధమైన కుటుంబం అంటే ఆయన చూసిన వాళ్ళు వీళ్ళందరు పర్లోక సంబంధం కూడా కదా ఒకప్పుడు అవనాము కూడా చూసిండు ఇప్పుడు అంత వాళ్ళు అక్కడ ఉన్నారు దేవుడు నాకు ఈ విషయం బయలుపరచండి ఒక రెండు మూడు నెలల రెండు మూడు వారాల క్రితం ఏంటంటే ప్రభునందు నిద్రించిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఇప్పుడు మన మన కుటుంబీకులు మన తల్లిదండ్రులు పూర్వీకులు అందరు వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళంతా బాగానే కొరకు జీవించిన వాళ్ళు వాళ్ళందరూ అక్కడున్నారు వాళ్ళకి ఏం పని పాట నాకు ఈ విషయం ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇది ప్రశ్నని వేసుకుంటున్నాను అప్పుడు నాకు ఈ విషయం చూపించను దేవుడు వాళ్ళు అక్కడ ఉత్త దివ్రతలు స్థితిస్తూనే ఉంటారా దూతలు స్థుతిస్తూ ఉంటారు అంటే ఇంకా వేరే పని పాట ఉండదా అంటే మన భాషలు చెప్పాలంటే నేను ఏదో చెప్తున్న మాట కాదు వాళ్ళకి ఇంకా ఏం పని ఉండదా ఉత్త స్థుతిస్తూనే ఉంటారా ఇంకా ఏం పని ఉండదా కానీ మనము యశ్వల గ్రంథంకి వచ్చినప్పుడు చూస్తాము ఒక గుంపు దూతలకే స్థుతి ఆరణ ఇచ్చిండు వాళ్లే స్థుతిస్తా ఉంటారు ఇంకొక దూ గుంపు దూతలకి యుద్ధము వాళ్ళు యుద్ధం కొరికే ఏర్పరచుకున్నాడు ఇంకొక గుంపు దూతలకి ఇలోకాన్ని పంపిస్తాడు గాబ్రియల్ దూత రూపకంగా పంపిస్తాడు అట్లా అందరికి గుంపు అందరికి ఒక్కొక్క పని అప్పగించింది అంటే అక్కడ కూడా వాళ్ళకి పండ్లు ఉంటాయి అన్న విషయానికి దేవుడు బయలుపరుస్తాడు వాళ్ళకు కూడా అక్కడ కొన్ని పనులు ఉంటాయి ఏం పనులు అనేది మనకి ఈ దశలో తెలియదు ఎందుకంటే అంత తేటగా ఇవి చెప్పబడతలేదు కానీ ఇక్కడ మరికూ చూపిస్తుంది వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో ఈ లోకంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవన్నీ తెలుసు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది మనం అందుకే చూస్తాం అబ్రాహం రమున ఉన్న ఆ పేదవాడు లాజర్ గురించి ఆ ఉపమానం చెప్తప్పుడు కింద ఆ గాథంలో ఉన్నాడు ధనికుడు వాడిద్దరికి కనిపిస్తుంది అక్కడ పైన ఏం జరుగుతుందో అబ్రామ్ తో మాట్లాడుతున్నాడు అబ్రాహం అక్కడ చూస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది ఏం జరుగుతున్నాడు అక్కడ అబ్రాము ఆదరిస్తున్నాడు ఆ పేదవాడు ఆయన లాజరు ఆయన రొమ్మును అనుకున్నప్పుడు వాడిని ఆదరిస్తున్నాడు అంటే అక్కడ ఆదరణ ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టే వాళ్ళకి అక్కడ పనులుంటాయి అక్కడ కొన్ని పనులు ఉంటాయి రకరకాల పనులు కాబట్టి ఆ ఈ దశలో మనకు అర్థం కావట్లేదు కానీ సరే ఎప్పుడైనా దేవుడు మనకు అవన్నీ చూపిస్తాడు పర్లోకంలో ఉన్న మన ప్రియులందరూ ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఉత్తగా కూర్చోలేదు తుతిస్తూ ఉంటారు ఒకనొక దిన మనం చూస్తాం యోగ గ్రంథాల కూడా చూస్తాం కదా ఒకనొక దినము తటస్థించినప్పుడు దూతలు అందరూ దేవుని సమూహానికి వచ్చినారు అంటే అంతవరకు రాట్లేరు ఏ దూతలు ఎవరి గుంపులలో వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు ఏం చేసుకుంటారో మనకు తెలియదు ఈ దశలో క్లుప్తంగా అయితే కొన్ని తెలుసు మనకి కానీ యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో వచ్చినప్పుడు దినము తటస్థించింది దూతలు మన ప్రభు సమక్షానికి వచ్చారు కూడా వచ్చిండు అని అక్కడ వాక్యం అంటే ఎవడి పండ్లు వాడు చేసుకుంటున్నాడు కానీ ఒక దినం వస్తే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు అని చూపిస్తుండే అట్లాంటి యోగు కాలం నెరవేరినాయి అహాబు కాలం నెరవేరలేదా నెరవేరింది మరి స్టెఫెన్ కాలంలో కనిపించిందా లేదా స్టెఫెన్ కి దర్శనంలో స్టెఫెన్ మరణానికి ముందు అక్కడ చూస్తున్నాడు ఆకాశం తెరబు చూస్తున్నా అంటున్నాడు ప్రభు సింహాస్త చూస్తున్నట్టున్నాడు అన్నాడు లేదా అంటే అక్కడ ఏవో పనులు జరుగుతున్నాయి వాళ్ళు ఏవో పనులు చేస్తున్నారు ఇప్పుడు మనకు అవన్నీ చూపిస్తాడు కానీ దేవుడు నీ ప్రార్థనా జీవితాన్ని నీకు అవన్నీ చూపిస్తాడు ఖచ్చితంగా నువ్వు అడుగుతే ఎందుకంటే ఆత్మ నేతలను విప్తాను విప్పినప్పుడు అవన్నీ చూపిస్తాడు కాబట్టి ఇక్కడ చూపిస్తాడు రెండు గుంపుల వారు ఆయన చూసిండ్రు త్వరలోక సంబంధాలు చూసిండ్రు భూ కూడా చూసి భూ సంబంధాలు కానీ మనం ఎట్లా ఎదగాలని ఉంది ఆయన ప్రేమలో ఎంతో విశాలత ఉంది ఎంతో లోతు ఎంతో ఎత్తు ఉంది అందులో మనం ఎదగాలని చెప్తున్నాడు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా ఆయన ప్రేమలో ఎదగకపోతే వేస్ట్ అన్న జ్ఞాపకం చేస్తుంది ఈరోజు కాబట్టి ఈ ప్రవర్శనన్నీ మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమలో లేకపోతే ఏమర్థం ఉంది మనకి ఎగ్గాయ మన జీవితానికి ఏమర్థం లేదు ఆయన ప్రేమలో ఎదగాలనేసి మనం ప్రార్థన చేస్తాం ఎంతగా ఎదగాల నే నీ ప్రార్థన దీనికి సంబంధించింది ఈ వాక్యాన్ని నేను ఈ రెండు అన్ని విషయాలు బయలుపరుస్తాడు నిన్ను అనేకమైన పరిపూర్ణమైన స్థితికి దేవుడు లేవనెత్తుతాడు ఈ విషయం చెప్తుంది పౌలు ఆ అనుభవాలు చూసిండు నేను మూడవ ఆకాశానికి కొనిపోబడుతుంది కూడా చెప్పిండు అంటే ఆయన అంతగా ఆత్మీయ జీవితంలో అంతగా ఎదిగిండు క్షణంలో ఆయన ఆత్మ ఆయన సన్నిధికి పోయేది ప్రభు సన్నిధికి క్షణంలో దిగొచ్చాడు అటువంటి అనుభవాలు కలిగిన వాడు పావులు ఆయన ఆయన సేవ జీవితం అట్లుండే ఆయన అంటే అర్థంగా ప్రార్థనలో ఆయన బలపరచబడ్డవాడు మనకు ఆ విషయాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు సంపూర్ణ లఘుటందు సంపూర్ణత ఎందు పరిపూర్ణ లఘునట్లుగా ప్రేమయందు వేరు స్థిరపరుడి కాబట్టి దేవుని ప్రేమలో మనం వేరు పారి స్థిరపడాల ఆయన ప్రేమ నుంచి మనం కదడానికి వెళ్లేదు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా నీ సేవలో ఎన్ని అద్భుతాలు జరిగినా ఆయన ప్రేమలో నువ్వు స్థిరపడకపోతే దానికి అర్థమే లేదు ఎందుకంటే దేవుడే ప్రేమ కదా ఆయన ప్రేమ కాబట్టి ఆయనను ధరించుకున్న మనము ఆయన ప్రేమలో శాశ్వతకాలం ఉండాలా అటువంటి ప్రేమ కలిగి మనం జీవించాలా దాన్ని అనుగ్రహించేవాడు మన ప్రవ్వే అనే కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనం ప్రార్థన చేశాం పట్టుద్రవ మా తండ్రి మీకు వందలేసయ్య ప్రభావ మిమ్మల్ని పొడిచిన వా ప్రతి వారు మిమ్మల్ని చూస్తారనుంది ప్రపంచమంతట గొప్ప జనము మిమ్మల్ని చూడబోతుంది భయంకరంగా రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతున్నారు మనుషులు సర్పములు తేళ్లు మిమ్మల్ని అవమానపరచరు కాని మీరు ఎప్పటికీ అవమానపరచబడరు ఇచ్చోడు నిన్ను అవమానపరచలేడు ప్రవ్వా సర్పంలు తేళ్లు మిమ్మల్ని అవమానపరుస్తున్నాయి గొప్ప తమాషా చూస్తుంది ప్రవ్వ ఈరోజు వాళ్ళ మీద మాకు కోపమే లేదు మీరెంతో జాలిగల దేవుడు ప్రవ్వా ఎంతో దయగలవాడు ప్రవ్వా అన్నింటినీ ఓర్చుకుంటే దేవుడు మీరెంతో సాత్వికుడ దీన మనసు గలవాడవు ప్రవ్వా ఈ రోజు కూడా మిమ్మల్ని మీరు భరిస్తున్నారు వాళ్ళు తిరిగి మిమ్మల్ని సెలివేస్తున్నారుగా మిమ్మల్ని అవమానిస్తున్నారు మిమ్మల్ని అనుమానిస్తున్నారు ప్రవ్వా కాబట్టి వాళ్ళందరినీ తిరిగి మరణించక తప్పదని మీరు హెచ్చరిస్తున్నారు మేము మటుకు మిమ్మల్ని అవమానపరచడానికి వీల్లేదు మిమ్మల్ని ఘనపరచాలా మిమ్మల్ని మహిమపరచాలా మా జీవితాలు మేము మహిమార్థం కొరకు మేం తీర్మానించుకుంటున్నాం సమర్పించుకుంటున్నాం ప్రవ్వా ప్రతి దశలో మిమ్మల్ని మిమ్మల్ని హెచ్చింపజేస్తాం మీ నామాన్ని గనపరుస్తాం ప్రవ్వా మేము తీర్మానించుకుంటున్నాం తండ్రి మేము దీని విషయంలో సిగ్గుపడం దీని విషయంలో భయపడనే భయపడం అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మనం ప్రార్థిస్తున్నాం గొప్ప జనాన్ని కనికరించండి వాళ్ళ జాలి దయ చూపించండి వాళ్ళని క్షమించండి ప్రవ్వా వాళ్ళు కూడా మిమ్మల్ని తెలుసుకోగిన వాళ్ళ మీద మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేయండి తండ్రి ప్రపంచం ఇది నెరవేరుతుంది ప్రవ్వా భూ దేశంలోని జనులందరూ భూజనులందరూ మిమ్మల్ని చూసి రుమ్ కొట్టుకుంటారని ప్రభావ ప్రతి నేత్రము పొడిచిన వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తారని ఉంది ప్రవ్వ మేము ఇంకా మీదట మిమ్మల్ని పొడవడానికి వీల్లేదు ఎట్టి పర్సన మేము అనుమానించదు ఏం జరగబోతుంది ఈ లోకంలో అన్ని మేము మా మా ఉన్నారు వీటిని మా వాటి మేము మిమ్మల్ని అనుమానించకుండా స్థిరమైన విశ్వాసం కలిగి ప్రవ్వా మా అవిశ్వాసం తొలగించి సంపూర్ణంగా మీ మీద ఆధారపడే బిడ్డలుగా తయారు చేయండి జకర గ్రంథాన్ని మేము ముగించుకుంటే టైంకి సిద్ధపడుతున్నాం ఒక సంవత్సరం అయిపోయింది నాయన దగ్గర దగ్గర ఇంకొక నెల కానీ ఇంతకాలం మీరే మమ్మల్ని మీకు ఎంతో బంధనాలు ప్రభావా మా శిరాలు కృషించిపోతున్నాయి వాటిని మీరు స్వస్థపరుస్తున్నారు బలపరుస్తున్నారు మా శక్తికి మించిన ప్రయాణం మాకుందని మీరు బయలుపరుస్తున్నారు కాబట్టి వీటిని గ్రహించి మేము అనేకలే ప్రకటించాలి నాయన అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగరించమని येसु क्रीस्त परषद नाम प्रार्थ्चुनाम तं आ